మూడు వందల డెబ్బై ఆరసి వేరొక ముక్తి అడుగవలదు సారపుణ్య పాప విముక్తియే ముక్తి వెగటు ప్రపంచపు విముక్తే ముక్తి తగులు సంసార బంధ విముక్తే ముక్తి జగములో గలుగు యాస ముక్తే ముక్తి కామక్రోదాది సంఘ విముక్తే ముక్తి వేమారు రుచులపై విముక్తే ముక్తి నాముల దేహాభిమానపు ముక్తే ముక్తి పామెడి కోరికల సంపద ముక్తే ముక్తి ముందు ముందుకల కర్మ మోచన ముక్తి అంది సుఖ దుఃఖ భయ ముక్తి ముక్తి కందువ శ్రీవేంకటేశుగని ఎందే శరణని విందుల నితర సేవా విముక్తే ముక్తి